ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చేసుకుంటాం పరుశుధుడు దేవా వదనాలైనా సర్వనతుడ తండ్రి మీకు కృతజ్ఞత తెలిస్తాయా ఈ దినమంతా మీ యొక్క సాయం నడిపించి సాయంత్రం సమన్నా సురక్షితంగా ఇంటికి మీకు ఎంతో వదనాలు ప్రభు మీ వాక్యాన్ని ధ్యానించు మేము సిద్ధపడుతుండగా ప్రభావ ఇంతవరకు మిమ్మల్ని స్థితించిన అవకాశాన్ని బట్టి మీకు వదనాలు తల్లి మిమ్మల్ని సిద్ధపరచండి ప్రభు వాక్యాన్ని ధ్యానించేలాగా వాక్యాలని సత్యాన్ని గ్రహించాలన్నా ముఖ్యంగా ప్రభావ నేను కేవలం వినివారే కాకుండా దాన్ని పాటించే వారు ఉండాలనేసి జాకృద్ధుడు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఇంతకాలం మేము విన్న ప్రతి వాక్యాన్ని మేము పాటిస్తాం తండ్రి కేవలం విని వెళ్ళిపోతలేం ప్రభావం ఎన్ని సంవత్సరాలు అయితే జరిగింది ప్రభు ప్రపంచ క్రైస్తవులు అదే రి ఉన్నారు ప్రభావిత కేవలం విని వెళ్ళిపోయిన వాళ్ళే కానీ ఈ లాక్డౌన్ ద్వారా మీరు మాకు నేర్పించినారు ప్రతి వాక్యాన్ని పాటించమన్నారు కాబట్టి అట్లా పాటించే వారిగా మిమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించండి వాక్యాలని సత్యాన్ని గ్రహించేలాగా ఆత్మీయ నేతలను పిపమని ప్రార్థిస్తున్నాం ప్రభు వీటి గ్రహించడమే కాదు వీటిని తండ్రి ఏ రీతిగా పాటించాలన్నా కూడా మీరే మాకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం మీరు చెప్పిన ప్రభు మాకు భయంకరమైన కాలం కానీ మాకు ఒక స్పెషల్ పని అప్పగించ అప్పగించడాన్ని అది పాటించాలంటే ఇవన్నీ వాక్యాలు మేము తెలుసుకోవాలా అనుభవపూర్వకంగా వాటిని వాటిని మేము ప్రకటించాలా అటువంటి అనుభవాన్ని మాకు అందరికి అనుగ్రహించి మీరే మనమో ఆచారబద్ధమైన జీవితం నుంచి బయటికి తీసుకొని రావాలని ప్రార్థిస్తున్నాం అవును ప్రభావ ఇప్పుడు పాటించే జీవితాన్ని ప్రకటించాలని ప్రార్థిస్తున్నాం ప్రతి బిన్న ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా రాసుకోవాలి అప్పుడు ఆ యొక్క తన వాటిని నెమరు వేసుకోవాలా నేను తిరిగి తిరిగి చదవాలా తిరిగి తిరిగి జ్ఞాపకం తీసుకోవాలా అవునండి ఇమ్మీడియట్ గా వాటిని ప్రాక్టీస్ చేయాలి లేకపోతే ఇప్పుడు ఇచ్చిన యొక్క వాగ్దానం మా జీవితం నెరగే కనుకరించమని ప్రార్థిస్తున్నాం ఇంట్లో వాళ్ళని ఆశ్రించండి గృహలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం తీసుకొని ఇప్పుడు ఆనందాన్ని అట్లా ఆధిపత్యం భరించి నడిపించమని ఏ శ్రీ కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ శ్రీ కృష్ణందరికి ఈ వంద నాలుగు మరోసారి చాలా కాలం తర్వాత మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఇంత ఓపికత ఇటువంటి టైం దేవుడు మనకి ఇచ్చేట మంచి అవకాశం ఇది అనేకమంది మంది ఇల్లు కతీతమైన జీవితంలో ఉంటున్నారు టెలివిజన్స్ ముందు కూర్చొని ఉంటున్నారు కానీ మనకు ప్రభు మటుకు ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం దాన్ని బట్టి ఆయన స్పందన ఇది నుంచి ఉంది నా మైండ్ మీద వాక్యం చెప్పాలని ఎందుకంటే లాక్డౌన్ లో ఎప్పుడు మనం ధ్యానించిన విధంగా దేవుడు మనకి రకరకాల విషయాలు బయలుపరుస్తూనే ఉన్నాడు అవి మనం పాటించినాము అనుభవపూర్వమే చూసినాం కూడా ఎన్నో వాక్యాలు అంటే ఇంత జీవం ఉంది నీకు ఆ యొక్క శక్తిని అనుగ్రహించండి దేవుడు దాన్ని నువ్వు వాడినప్పుడు అద్భుతకాలాలు జరుగుతాయని దానికి మీరు ఎంతమంది సాక్ష్యాలు ఇవ్వడం నేను నిన్నాను కాబట్టి ఇది నెరవేరుతుంది ఇది కార్యం నెరవేరుతుంది కానీ ఈ సంవత్సరం స్పెషల్ అభిషేకంలో దేవుడు మనల్ని నడిపించబోతున్నాయి దేవుడు మనకు బయలుపరిచింది పర్ఫెక్ట్ టైమింగ్స్ తన బయలుపరచాడు ఎందుకంటే ఈ వైరస్ టైమింగ్ కూడా మనకు బయలుపరచండి నాలుగు సంవత్సరాల క్రితం టైమింగ్స్ బయలుపరిచింది ఎవ్వరు మాట్లాడక ముందు మనం మాట్లాడినా వ్యాక్సిన్స్ ల గురించి ఎప్పుడు బయటకు వస్తుంది దాని తర్వాత ఏ మంతలో బయటకు వస్తుంది దాంట్లో ఎంత రకమైన ఎటువంటి మోసం ఉన్నది అవన్నీ ప్రభుత్వ పర్ఫెక్ట్ టైం గా మనకు బయలుపరిచింది కాబట్టి ఆయన ఒక తరానికి వీటిని బయలుపరుస్తా ఉన్నాడు గమనించే వాళ్ళు గ్రహించే వాళ్ళు గ్రహిస్తారు ఆచారబద్ధంగా జీవించే వాళ్ళు ఆచారబద్ధంగా జీవిస్తూ ఉంటారు అనేసి దేవుడు వాళ్ళని ప్రేమించలేదని మనం చెప్పాం దేవుడు అందరినీ ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆ ప్రేమని వ్యక్తపరచాలా ఏ రీతి వ్యక్తపరచాలనేది గత రెండు వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం నేను ప్రభుని ప్రేమిస్తున్నానని చెప్తే సరిపోదు దాన్ని పాటించాలి కూడా మనం నేను ఇతర నేను చూపించిన ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను ధ్యానించాలనుకుంటున్నా ఏంటంటే యోగు గ్రంథం నుంచి సాధారణంగా మనం యోగు గ్రంథం ధ్యానించిన గతంలో అంత ధీనంగా ధ్యానించలేదు ఎందుకంటే మన మోసే కంటే ముందు అంటే ఆది కాండము నిర్గామా కాండము ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు కాండాలు రాయక ముందు అన్నిటికంటే బైబిల్లో ప్రతి పుస్తకం కంటే బహు పురాతనమైన పుస్తకం యోగు గ్రంథం నేను ఇప్పుడు కూడా దాని గురించి మీకు చెప్పలేదు ఏంటంటే బైబిల్లో రాయబడ్డ పుస్తకాలు సీరియల్ గా లేవు పాత నిబంధన పుస్తకాలే గానీ కొత్త నిబంధన పుస్తకాలే కానీ మధ్యాహ్నం పూట లాక్డౌన్ వర్షిప్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కొంతమందికి ఈ విషయం గ్రహించింటారు పౌలు పత్రికలు కూడా చాలా పోయినాయి మనకు ఉన్నాయి కొన్ని హిబిల్ రాసిన పత్రిక రోమి రాసిన పత్రిక కొలసి రాసిన పత్రిక తెస్వానికి రాసిన పత్రిక ఎఫ్ఎస్సి వీటికి రాసిన పత్రికలు ఉన్నాయి తిమోతికి రాసిన పత్రికలు ఫిలెమోన్ కి పత్రికలు ఇవి ఉన్నాయి పత్రికలు కానీ పౌల్ ఇంకెన్నో పత్రికలు రాసాడు అవి నేను చూపించిన ఉదాహరణకి లవోదిక యొక్క పత్రిక రాసాడు లవోదికలకు రాసిన పత్రిక అని ఉండాల్సింది బైబిల్ లో లేదు ఈరోజు ఎందుకంటే ఆయన ఎక్కడ సముద్ర ద్వీపంలో ఉన్నప్పుడు సముద్ర ప్రయాణంలో పోయినప్పుడు అక్కడ తెలియదు ఎవరికి ఆయన అయితే అన్ని తెసరీక సంఘానికి రాసినప్పుడు ఇది మీరు కూడా చదవండి నేను లవధిక సంఘానికి రాసిన ఇది ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడు సంఘాలకి కూడా ఆయననే బిషపు పౌలు ఆయన బహు కష్టపడ్డ జీవి ఆయన సేవా జీవితంలో బైబిల్ అంతట్లో బహుగా కష్టపడి సేవ చేసిన వాడు పౌలు రోమ సంఘం నుంచి తెసరునిక సంఘానికి ఏడు సంఘాలు అవి ఆ ఏడు సంఘాలను ఆయన స్థాపించినవాడు అవి గంగా ఆ గ్రీకు దేశంలో ఉన్న ఏడు సంఘాలు ఆ పద్మ యోహాను భక్తునికి కలిగిన దర్శనంలో చూసిన ఆ ఏడు సంఘాలు కూడా పౌలు కట్టినే ఎఫ్ఎస్సి నుంచి మొదలుకొని లవదీకే సంఘం వరకు ఆ ఏడు సంఘాలు కూడా పౌలు కట్టిందే పౌలు అంతగా ప్రవేశపడి అంతగా సేవ చేసిండంటే అసలు ఎవరు ఆయనని మ్యాచ్ కలరు ఈరోజు కూడా ఈరోజు కూడా ఎవ్వరు మ్యాచ్ కలరు ఆయన ఆయనకి విశేషమైన మర్మాలు బయలుపరిచిండి సో నాకు కూడా ఒక ఆశ ఉంటుంది ఏంటంటే ప్రభు నాకు కూడా ఇవన్నీ తెలుసుకోవాలని ఆశ ఇది ప్రభు నేను అట్లనే ప్రార్థన చేస్తాను ఎందుకంటే తన దాసిన ప్రవక్తలకు ప్రభు తాను సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏమి చేయడు మర్మములు తనని ప్రేమించిన వారి మనం సమేతల గ్రంథాలను కూడా చూస్తున్నాం ప్రతిది దేవుడు తన బిడలకే ఆ మర్మాలను బయలుపరచాలనుకుంటున్నాడు కానీ ఎంతమంది దాన్ని స్వీకరిస్తున్నారు అనేది కష్టంగా ఉంటుంది వెళ్ళడానికి చెప్పడానికి కూడా మన గ్రూపులోనే ఎంతమంది ఈ మర్మాలను గ్రహించగలిగినారు నేను చెప్తున్నా గాని నాగ్ బయలుపరచిన విధానం గానీ ప్రకటిస్తున్నా గాని ఎంతమంది వాటిని జీర్ణించుకోగలిగినారు ఎంతమంది వాటిని ధైర్యంగా ప్రకటించగలిగినారు ఎందుకంటే ఈ సంవత్సరము నీకు విశేషమైన సేవ ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ మనం ఎంతో కాలం ఇంకా కలిసిమెలిసి చేయం సేవ ఎవరి సేవ వాళ్ళే వెళ్ళిపోతా ఉంటారు విస్తరించిపోతూ ఉంటాం మనం ఎందుకంటే ఇప్పుడు ఈ దేశం ప్రపంచం అంతటా ఈ సేవ విధానం ఈ సత్యాలు కాబట్టి ఈ ఈ యొక్క అభిషేకం ఏ అభిషేకం అయితే నా మీద ఉందో ఏ ఆత్మ నా మీద ఉందో మీ మీద అదే ఆత్మ ఉంది దానికి మీరు చోటి ఇస్తలేరు అంతే తేడా కాబట్టి ఒక అంశం ఈరోజు ఏంటంటే ఇది ఎక్కడి నుంచి తీసుకుంటున్నానంటే యోగు గ్రంథము యోగు గ్రంథము ఇరవై అధ్యాయం యోగు గ్రంథము ఇరవై అధ్యాయము అందులో మొత్తము యోగ గ్రంథంలోని ఇరవై తొమ్మిదో అధ్యాయంలోని సాధ్యమైన కాడికి ఎంత టైం మనకి ఈ రోజు ఉంటే అంత టైము వాటి అన్నింటిని చూస్తాం మనం కాబట్టి పదమూడవ వచనం ఒకసారి చూడండి యోగు గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ వచనం నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి అది అంశం అంటే నశించిన వారికి ఇంగ్లీష్లో అయితే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అ డైయింగ్ మ్యాన్ అని ఉంది ఇంగ్లీష్ లో ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అ డైయింగ్ మ్యాన్ అంటే చనిపోతున్న మనిషి యొక్క దీవెనలు అనుది ఉంది బాగా అర్థం చేసుకోండి చనిపోతున్న యొక్క మనిషి దీవెనలు నా మీదికి వచ్చినాయి అంటున్నాడు ఇది కొంచెం వినడానికి కష్టమే చెప్పడం కష్టం ఎవరు చెప్పలేరు నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ చనిపోయిన సారీ చనిపోతున్న మీద మనిషి మీద ఉన్న ఆ యొక్క పదమూడు వర్షాలు చేస్తున్నాం దీవెనలు నా మీదికి అంటున్నాడు నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను అంటే చనిపోబోతున్న వారి మీద ఉన్న దీవెనలు నా మీదకి వచ్చేసాయి అంటున్నాడు కాబట్టి ఇది మీ జీవితంలోకి రావాలా నా కోరిక దీన్ని అంటే ఈ లోకంలో ఎంతో మంది చనిపోయారు లాక్డౌన్ లో మనకు తెలుసు గొప్ప గొప్ప పాస్టర్లు బహుధనికులు చనిపోయినారు మనకు తెలుసు వాళ్ళు చనిపోకముందు వాళ్ళ మీద ఉన్న ఆశీర్వాదాలు మరి ఎవరి మీదకి పోతాయి ఈ వాక్యం ప్రకారా అర్థం చేసుకోండి ఈ లోకాన్ని విడిచిపోతున్న వారి మీద ఉన్న ఈ ఆశీర్వాదాలు ఎందుకంటే దేవుడు ఈ వారి మీద పెట్టి మొదటి నుంచి ఆశీర్వాదాలు రక్షణ పొందిన వారి గొప్ప దైవజనులు గొప్ప వ్యక్తులు వారి మీద ఉన్న ఆ దీవెనలు ఆశీర్వాదంలో వారు ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు నీ మీదికి వస్తాయంట అవి రావాలా వస్తే నీ లైఫ్ ఒక ఇంక ఏ రీతి ఇప్పుడు ఇప్పుడున్న విధానంగా పరిస్థితిలో ఉండదు కానీ అవి నీ మీదకి ఎందుకు రాలేదు అనేది నువ్వు ఈరోజు పరిశీలించుకోవాలి వాక్యం చూసినాక ఎందుకంటే మన గ్రూప్ లో ఇన్ని సత్యాలు బయలుపరచబడ్డాక కూడా నువ్వు ఇంకా సంపూర్ణ స్థితికి ఎదగలేకపోయినావు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోయినావు సాంఘిక పరంగా ఎదగలేకపోయినావు ఆర్థికంగా ఎదగలేకపోయినావు జ్ఞానంలో ఎదగలేకపోతున్నావు ఈ లోకంలో ఎదగలేకపోతున్నావు అన్ని విషయాలలో అభివృద్ధి పొందిట దేవుని చెత్తమని కొలసీల రాష్ట్ర పత్రికలు ఎన్నిసార్లు నేను చూపిస్తూ ఉంటాను మీరు ఎన్ని విషయాలలో అభివృద్ధి పొంది ఈరోజు ఇంకా అదే కిరాయిలలో ఉంటున్నాము ఇంకా అదే ఉద్యోగాలు ఇంకా అదే చాలి చాలన్నంత జీతాలు ఇంకా అదే కృషించపోయిన శరీరాలు ఇంకా స్వస్థతలు రాలేదు ఇంకా మనకు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతలేవు ఎందుకు జరుగుతలేవు అంటే ఈ నశించిపోతున్న వారి ఆశ్రదాలు మనలోనికి రాలే కదా అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఎలియా విడిచిపెట్టి వెళ్ళిపోతడు ఎలిషాకి ఇచ్చేసి వెళ్ళిపోయినట్టు చూస్తాం మనం అంతే రావాల్సిందే కాబట్టి నశించుచున్న వారి ఆశీర్వాదాలు లేక దీవెనలు నామీదికి మీదికి అని యోబు చెప్తున్నాడు అయితే ఎందుకు ఇది ఆశ్చర్యకరమైన వాక్యం అంటే యోబు కాలంలో ఏ పుస్తకాలు లేవు బైబుల్ బైబులే లేదు యోబుకి మనకి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు బైబిల్ అరవై పుస్తకాలు ఉన్నాయి ఆది కాండం వదులుకొని ప్రాణం ఇవన్నీ బైబిల్లు ఉన్నాయి ఇవన్నీ చదివి కూడా మనం ఇంకా అప్పుడేదే వదిలేస్తాం ఏ కూడా ఎక్కడ వచ్చిన గొంగలు మనం కానీ ఆయనకి ఏ పుస్తకాలు లేకున్నా ఆయనకి ఈ పుస్తకాలు లేవు నిజంగా బైబిల్ పుస్తకాలు లేవు ఎందుకంటే యోగు కాలం తర్వాత చాలా సంవత్సరాలకి మోస లాంటి వాళ్ళు పుడతారు చరిత్రలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత మోస లాంటి వాడు పుడతాడు కాబట్టి యోగు బహు పురాతనమైన మనిషి బైబిల్ అంతట్లో మోసకే ముత్తాతల ముత్తాత కాబట్టి మన ఆ టైంలో బైబుల్ పుస్తకాలు లేనప్పుడు ఆయనకి ఇంత జ్ఞానం ఇక్కడికి వెళ్ళొచ్చింది నశించిపోతున్న వారి దీవెనలు నా మీదికి ఎట్లా చెప్పగలుగుతున్నాడు ఈరోజు నువ్వు చెప్తే ప్రజలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు చనిపోయినలా దీవెనలు నా వాక్యం అట్లా లేదు అది మేము చెప్తున్నాం నశించిపోతున్న వారి దీవెనలు ఈ లోకాన్ని విడిచిపెట్టి వారి దీవెనలు నా మీదికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చెప్పడానికి కానీ కొంచెం జాగ్రత్తగా దీన్ని పరిశీలిస్తే మీరు మీకే బాగా అర్థమవుతుంది కాబట్టి దీన్ని మనం ధ్యానిస్తేపుడు మొదటిదిగా ఏం అర్థం చేసుకోవాలంటే ఈ మనిషికి యోబుకి ఇంత జ్ఞానం ఎక్కడ నుంచి వచ్చింది నేను అనుకుంటా సొలోమోన్ కూడా అంత లేదనిపిస్తుంది ఎందుకంటే సొలోమోన్ లాంటి జ్ఞానం అంతడు ఒకడు లేడనేసి చెప్తుంది కానీ యోగు గ్రంథం చదివినప్పుడు సొలోమోన్ ఎక్కడ పోయింది అనిపిస్తుంది యోపుకు ముందు సొలోమోన్ ఒక పచ్చలాగా అనిపిస్తుంది నాకైతే అంటే నేనేదో కోపంతో అని చెప్తున్నాను కాదు ఆ ఆ పుస్తకం ధ్యానించినప్పుడు అర్థం అవుతుంది పరిశుధాత్మ అభిషేకం ఉన్న వానికి తప్ప ఇది ఎవరికి అర్థం కదా నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎన్ని థియాలజీ కాలేజెస్ పోయినా ఎక్కడ పరిగెత్తినా నువ్వు యోగ గ్రంథాన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేవు విషయాలు దేవుడు చెప్పించారు యోగ గ్రంథం నుంచి ముఖ్యంగా చెప్పండి ఈ లాక్డౌన్ లో నక్షత్రాలకు సంబంధించింది యోగ గ్రంథం నుంచి మనం నేర్చుకున్నాం ఆ రోజులలో వాళ్ళకి ఆ కెమెరాస్ లేకుండే టెలిస్కోప్స్ లేకుండే అవి లేనప్పుడు యోగు ఎట్లా చూడగలిగింది ఆ నక్షత్రాల కలయిక కృతిక తర్వాత వృషభ ఇవన్నీ గుంపుల నక్షత్రాల గుంపులవి వాటన్నిటినీ ఆయన ఎట్లా నేర్చుకున్నాడు ఏ పుస్తకాలు లేవు కదా సైన్స్ లేదు స్కూల్ కాలేజెస్ లే సరే ఏ పుస్తకం లేనివాడు అంత జ్ఞానం ఎట్లా సంపాదించుకుంటుంది సౌరమని అంత జ్ఞానం ఆయనకి ఏ పుస్తకం లేనప్పుడు అంత జ్ఞానం ఎట్లా వచ్చింది అనేది నాకు బహు ఆశ్చర్యంగా ఉంటది ఎప్పుడు మనం ఎన్ని పుస్తకాలు చదివినా నువ్వు నీ డిగ్రీ అట్లనే పడేసినావు ఇంటర్మీడియట్ కార్గే చేసినావు పీజీ చేయలేకపోయినావు ఆ మన దగ్గర కొంతమంది ఉన్నారు ఆ దొంగ సర్టిఫికేట్లతో నువ్వు ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నారు నాకు తెలుస కథ కొంచెం బాధకరం ధైర్యంగా ఈ వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తి ఏ పుస్తకం లేకుంటే అంత నాలెడ్జ్ ఎట్లా తయారు అట్లా జ్ఞానం ఎట్లా సంపాదించుకున్నాడు తర్వాత ఆయన సంపాదించుకున్నంత జ్ఞానము ఆయన సంపాదించుకున్నంత ఆశీర్వాదము ఆయన సంపాదించుకున్నంత ఐశ్వర్యము ఆయన సంపాదించుకున్నంత ఆ పేరు ప్రఖ్యాతులు ఒక్కడి కనిపించైబిల్లో నేను చెప్తున్నా ఎవ్వరికి లేవు అంతగా దావి దాజ కూడా లేదంతగా యోగకున్నంతగా ఎందుకు ఆ రీతికి చేసిండంటే చూడండి యోగే చెప్తున్నా నేను ఎట్లా సంపాదించుకున్నా ఈ జ్ఞానమని ప్రాక్టికల్గా ఎందుకంటే ఈ వ్యక్తులు దేవుని బిడ్డలు ఆ అవన్నీ శ్రమపడి కష్టపడి ఉపాసాలు వెతిక్కొని నేర్చుకొని రహస్యంగా పెట్టుకోలేదు పౌలు లాంటి మనిషిని చూసి చేసిన విధానం సృష్టించిన విధానము ఎంత భయంకరంగా ఉంది ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే రాజు కానీ అది పౌలొక్కడికి అర్థమైంది మనిషిని చేసిన విధానం ఏ రీతిగా ఉంది మూడు అవయవాలు పెట్టిండు దేవుడు మూడు మూడు భాగాలు పెట్టిండు శరీరం ఒకటి ఆ ప్రాణం ఒకటి ఆత్మ ఈ మూడింటిని కలిపి పెట్టిండు దేవుడు కానీ ఈ ప్రాణము దానికి ఇష్టమైన వారికి తలం చూస్తా ఉంటే శరీరము దాన్ని వీటికి రెండిటికి అధిపతి లాగా ఉన్న ఆత్మకి అవకాశం ఇస్తలేరు బట్ నువ్వెవరు మమ్మల్ని ఇవన్నీ నీ నీ నీ వ్యక్తిగత జీవితంలో నడుస్తున్న ఇవన్నీ అవి మళ్ళా యోగు మనకి తిరిగి జ్ఞాపకం చేస్తాడు ఈ అధ్యాయం అంతా దానికి సంబంధించిందే కాబట్టి ఇప్పుడు నేను మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చెప్తా చూడండి ఈ విషయాలు మీరు ఆశ్చర్యంగా మీకు చదువు వీటిని నేర్చుకుంటుంటే చూడండి మరోసారి యోగు గ్రంథం ఇరవై అధ్యాయము పదమూడవ వచనంలో మీరు ఎప్పుడు వినలేదు నాకు తెలిసి వాక్యం నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి ఇప్పుడు మొదటి వచనానికి వెళ్ళిపోతాం చూడండి మొదటి వచనం యోబు ఇంకొకసారి ఉపమా రీతిగా ఇట్లా నేను కాబట్టి ఆయన ఇంకా చెప్తా ఉన్నాడు ఆయన జ్ఞానము ఎంతగా ఉంది అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది పూర్వకాలం ఉన్నట్లు నేను ఉండిన ఎంత మేలు ఫస్ట్ పాయింట్ అది అంటే పూర్వకాలం అంటే ఆయన ఒకప్పుడు ఎట్లా ఉండే అనేది ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు దాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించాల ఆయన మొదటి స్థితి ఎట్లా ఉండే అనేది పూర్వకాలం అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ఎటువంటి పరిస్థితిలో ఉండే అనేది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత చూడు ఎంత మేలు అంటే ఆయన ఎంత ధనికుడు ఎంత గొప్ప వ్యక్తి ఆ దేశంలో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన నా నేను ఒకప్పుడు ఎంత గొప్పవాడిని ఈ దేశంలోనే నా అంత గొప్పవాడు వాడు లేడు అవన్నీ ఆయన ఆ వచనంలో మీరొచ్చు అది ఎంత అట్టట్లా గొప్పవాడండి ఆయన బాగా ఈ సీక్రెట్ నీకు అర్థం అయితే నీ పేదరికంలో నువ్వు ఉండవు ఈ రోజు నుంచి నువ్వు చదువుకోకపోయినా నీ చదువుకున్న వాణికంటే గొప్పగా ఎదగలవు ప్రతి విషయంలో నువ్వు అభివృద్ధి పొందగలవు ఈ సీక్రెట్ నీకు అర్థం అవుతే ఎందుకు జాగ్రత్తగా అర్థం చేసుకుని పరిశీలించి పాటిస్తేనే కానీ రేపటి నుంచి మళ్ళీ యథావిధి జీవితం జీవించావు నువ్వు పోగొట్టుకున్నట్టే నీ లైఫ్ ఈ యొక్క ఫైనల్ అవకాశం ఏది ఎందుకంటే మనకి జనవరి నుంచి అదే చెప్తున్నారు దేవుడు విశేషమైన సేవా జీవితం నీకు కాని మిల్కీ సేదుకు క్రమంలో నువ్వు ఉండాలా మిల్కీ సేదుకు క్రమం ఏందంటే ఈ యాజకులు ఇచ్చేవాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు కాదు ప్రపంచంలో ప్రతి యాజకుడు లేబి యాజకత్వంలో ఉన్నాడు వాడు తీసుకునేటోడు కాని ఇచ్చేటోడు కాదు ఏ యాజకుడు కూడా కానుకలు ఇవ్వడు దశమ భాగాలు ఇవ్వడు వాడు తీసుకుంటా కానీ మన గ్రూప్ మనం ఇచ్చేటోళ్ళు మనం తీసుకునే కాదు ఎందుకో తెలుసా యోపు మిల్కీ సేదు క్రమంలో ఉన్నవాడు నేను చూపిస్తే అప్రూవ్ చేస్తాను మీకు వాక్యం చూడండి ఎందుకంటే ఇవన్నీ మనకి లాక్డౌన్ లో బయలుపర్చింది దేవుడు ఆయన మనతో పాటు ఉండడం అనేది ఇదే నిదర్శనం చూడండి మొదటి వచనం నుంచి మనం చూస్తున్నాం ఇప్పుడు మరోసారి పూర్వకాలంలో ఉన్నట్లు నేను ఉండిన నెలల ఎంత మేలు అంటే ఆయన ఒకప్పుడు ఎంత బాగుండడు విషయం జ్ఞాపం చేస్తాడు తర్వాత అక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు దేవుడు నన్ను కాపాడుచుండిన దినలో ఉన్నట్లు నేను ఉండిన నెలల ఎంత మేలు కాబట్టి దేవుడు కాపాడుతున్నే కానీ నీకు మేలు ఉండదు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నీ జీవితంలో మేలు లేదంటే ఇదేదో ప్రాబ్లం ఉన్నట్టు నీ జీవితంలో మేలు లేదంటే నీ నీకు కాపుతా లేదంటే దేవుని కాపుతా ప్రాబ్లం ఉన్నట్టే నీ జీవితంలో తర్వాత ఆ మూడవ వచనానికి వచ్చేప్పటికీ కొన్ని విషయాలు బహు ఆశ్చర్యకరంగా ఆయన మనం చూస్తాం మూడవ వచనం నుంచి ఏంటంటే మనకు కొంచెం దీర్ఘంగా ఆలోచించాల్సిందే మూడవ వచనం అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను ఇది చాలా ముఖ్యమైన వాక్యం మనకి ఎందుకంటే నీ గురించి మనుషులు సాక్ష్యం ఇవ్వాలి యోగు తన గురించి సాక్షిమిస్తుండేమని తెలుసా తన తల పైన దేవుని దీపము ప్రకాశిస్తుందని నా గురించి చాలా మంది సాక్ష్యాలు చెప్పారు గతంలో వెలుగు నీ చుట్టూ వెలుగు నీ మీద వెలుగు నీ ముఖంలో వెలుగుంది అని చాలా మంది సాక్ష్యాలు అయిపోయి నేనేమి ఉబ్బిపోయేటోని కాదు ఎన్టీ నేను ఉబ్బిపో నన్ను పౌడినా నాకెందుకు నాకు తెలుసు ఇవి నేను ఎప్పుడో అనుభవపూర్వకంగా చూసిన వీటిని కొన్ని సంవత్సరాల క్రితం ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే నేను ఇవన్నీ అనుభవపూర్వకంగా చూసిన ఇప్పుడు కొత్తగా ఎవరి నుంచి చెప్తే నేను ఉబ్బిపోయేటువంటి అసలే కాదు కేవలము నీ జీవితంలో ఈ రీతికి ఉందా లేదా నువ్వు పరిశీలించుకోవాలి మూడవ వచ్చంలో ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించండి కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క దీపం దేవుని యొక్క వెలుగు నీ తలకు పైగా ప్రకాశిస్తుందో నువ్వు నీ పూర్వస్థితి లాగా అంటే పూర్వం యోబెట్లున్నాడో అట్లా నువ్వు ఉండగలవు దని ప్రతి విషయంలో దని కొనుగొట్టావు ఆత్మీయ జీవితంలో ప్రకృతి సహజంగా ధనికునివే ప్రతి విషయంలో నువ్వు విశేషమైన వ్యక్తిలాగా ఉండగలం ఆయన కొరకు సాక్ష్యం అంటే అదే ఎప్పుడు కేవలము ఆయన వెలుగు ఈ తల మీద ఉన్నప్పుడే బైబుల్ అంతట్లో మనం చూస్తాం పాత కాలపు పుస్తకాలలో ఇష్టాల పై ఎందుకు స్పెషల్గా అంటే వారిని ఐగుత నుంచి బయట తీసుకొచ్చినప్పుడు దేవుని వెలుగు వల్ల నడిపించింది అగ్ని స్తంభం మేఘ స్తంభం ఇంక దాని మనం ఎక్కడ వినం సృష్టిలో వారికి తప్ప అయితే ఆ అగ్నిస్తంభము ఆ మేఘ స్తంభమే మన ప్రభు మనకు తెలుసు మనకు తలకు పైగా అతను వెలుగులాగా ఉన్నాడు మన తండ్రి మన ప్రభు స్పెషల్ అన్నట్టు అది కాబట్టి యోగుకి అది తెలియదు కానీ మనకి అది తెలుసు ఎందుకంటే యోగు కంటే శ్రేష్ఠుడు మన ప్రభు ఆయననే ఆ వెలుగు అని యోగు తెలియదు యోగేమనుకుంటుండో పాత నిబంధన కాలంలో యహోవా దేవుడే వెలుగు కానీ మనకు తెలుసు ఏ స్ప్రభు వెలుగు మన టైంకి వచ్చేటప్పటికి పాత నిబంధన నుంచి కొత్త టైంకి వచ్చేటప్పటికి మన ప్రభు ఆ వెలుగు కాబట్టి ఆ వెలుగు ఉండే వాళ్ళే స్పెషల్ నువ్వు అడుక్కోవాలి దేవుని ప్రభువా నీ దీపము నా తలకు పైగా ప్రకాశించవ్వా అన్న ప్రార్థన కోసం అందుకు చెప్తున్నా నేను ఎందుకు గంటల గంటలు ప్రార్థన చేస్తామంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఈ రీతిగా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయలేదు నువ్వు ఎప్పుడు చేసినా ఏదో ప్రకృతి సహజంగా ఏదో పొందుకుంటామని ప్రార్థన చేసినా కానీ ఈ రీతిగా నువ్వు చేయలేదు నా ప్రార్థనలో ఎప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ గురించి నేను ప్రార్థన చేస్తాను నా గురించి ఒకటే లైన్ ఉంటుంది ఎప్పుడు ప్రార్థన ప్రభు ఉదయం ఇచ్చినందుకు నీకు ఎంత వందాలు ప్రభు ఎంత బాగుంది ఉదయం అని ఫస్ట్ పాయింట్ వదనాలు నన్ను సజ్జల కలిపెట్టండి దాని తర్వాత ఇంకా నేను వేరే ఏం అంత వేరే గురించి ప్రార్థిస్తాను బ్రదర్స్ గురించి సిస్టర్ల గురించి కుటుంబీకుల గురించి బంధువుల గురించి మిత్రుల గురించి నా ఉద్యోగ స్థలంలో ఉన్న నాతో పాటు పనిచేసే వారి గురించి వారి కుటుంబాల గురించి అందరి గురించి స్టూడెంట్స్ గురించి కూడా ప్రార్థన చేస్తాను నేను నా గురించి బహు తక్కువగా ఉంటుంది ప్రార్థన ఎందుకంటే నా అవసరాలను తెలుసు నాకు ఏం అవసరం తెలుసు మన మన సేవనే విజ్ఞాపన సేవ ప్రేమ ఇతరులను ప్రేమించే సేవ కాబట్టి ఆయన అటువంటి వాడి మీదనే వెలుగుగా ఉంటాడనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి నేను కొంచెం బోళ్ళు మీకు అవన్నీ చూపిస్తే చూడండి ఆయన తేజం వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని ఇది నీకు అర్థం కాలేదు రోజు ఆయన తేజం అంటే ఆయన వెలుగు ప్రకాశించినప్పుడు చీకట్లను తిరుగులాడతావట అంటే డార్క్నెస్ చీకటి అంటే డార్క్నెస్ ఇంగ్లీష్లో చాలా బాగుంది వాక్యంపై నేను ఇంగ్లీష్లో జరుగుతానని ఈరోజు ఆయన తేజము వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని అంటే అర్థం ఏంటంటే ఉదాహరణకు చూడండి ఎటువంటి చీకటి అయినా కావాలి ఆత్మీయ చీకటి ప్రకృతి సహజంగా చీకటి ఉద్యోగపరమైన చీకటి కుటుంబ పరమైన చీకటి ఎటువంటి చీకట్లు కూడా నువ్వు అంటే నీకు ఆయన వెలుగు తేజమయంగా ఉండాలి అయిన కదా తండ్రి మన ప్రభు మన రక్షకుడు ఏ ప్రభు ఆయన నాతో పాటు ఉంటే నేను ఎటువంటి చీకట్లు కూడా తిరిగిపోతాను ఎటువంటి వెళ్ళిపోతానే భయపడాలని నేను ధైర్యంగా వెళ్ళిపోతాను అది ఎంత భయంకరమైన చీకటి అని నేను గజగా చెప్పాను కానీ నాకెందుకంటే చాలా కాలం నుంచి ఆ చీకటి శక్తులు కనిపిస్తా ఉంటాయి నాకు ముఖ్యంగా నైట్స్లల్ల ఎన్నో అవి ఎప్పటి నుంచో పురాతనమైన కాలం నుంచి పూర్వీకులను వెంటాడుతున్న స్పిరిట్స్ అని నాకు ఎప్పుడో అర్థమైపోయింది కానీ నేను ఎవరు చెప్పలేదు ఇంట్లో రీసెంట్ చెప్పిన నేను మా మెస్సి అవి ఎవడు ఎవడు పంపించినా కూడా నాకు తెలియదు కానీ అవి మా ఫార్ సైడ్ వారిని అందరినీ నిర్మూలించింది అదే ఆత్మలు మళ్ళా మా కుటుంబాన్ని వెంటాడినప్పుడు సేమ్ ఆ రీతిగా జరిగినట్లే జరుగుతా ఆ క్షణంలో దేవుడు మాకు బయలుపరిచి ఏ రీతిగా వాటిని ఎదుర్కోవాలా ఎందుకంటే ఆ నశించిపోతున్న వారి జీవనలు ఏ రీతిగా వారి దగ్గర దురాత్మాలు కూడా మన దగ్గరికి గ్రహించకపోతే మటుకు ఆ వాక్యము అవి నేను పట్టి నీ కుటుంబాన్ని పిలుస్తున్నట్లు నువ్వు గ్రహించలేవు అందుకు నీకు ఆత్మీయ నియంత్రణలో అవసరం వాటిని నువ్వు చూడాలా వాడు నిన్ను చూడనీయకుండా వాడు వాడు దాసుకుంటున్నాడు వాడు నువ్వు వాటిని చూడాలా అందువరకు నువ్వు ఉపాసం ఉండాలా అందుకు వరకు ప్రార్థన చేయాలి అటువంటి సేవ జీవితం ఎవరు చేస్తాడని నేను చెప్తున్నాను నీకు అది దేవుడు మళ్ళీ దానికి కాస్ట్ కదా కొంత ప్రయాసం కదా ఖర్చుతో కూడింది కదా అంటే డబ్బు కాదు నీ వ్యయము నీ టైము వేయపరచాలను ఖర్చు పెట్టాలా ఉపాసాలతో నుండి ప్రార్థన చేయాలా గంటలు గంటలు ప్రార్థన చేయాలా అటువంటి సేవా విధానం ఎప్పుడైతే నీకు అవి కనిపించడం స్టార్ట్ అయితాయో నీ సేవ స్టార్ట్ అయిపోయింది ఫుల్ లెవెల్ సేవ అవి కనిపించినంత వరకు అది కాదన్నట్టు ఫుల్ టైం సేవ ఫుల్ లెవెల్ సేవ కాబట్టి ఆయన వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నువ్వు ఎటువంటి చీకట్లు కూడా తిరగలవు ధైర్యంగా అయితే నాలుగవ వచనంకి వచ్చినప్పటికీ యోగూ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మాట్లాడుతుండే ఇది మీకు అర్థం కావాలి నాలుగవ వచనంలో ఏమంటున్నాడంటే ముఖ్యంగా చూడండి ఈ వెలుగు గురించి ఆ వెలుగు ఎట్లా నడిపిస్తుంది మనుషులని దావిధనా చెప్తారు దాని గురించి కదా నా పాదంలకు దీపం దేవుని వాక్యం ఏసు వాక్యం ఏసులవే వెలుగు అది నీ పాదంలకు దీపం చీకట్లో తొట్టెలోవు నువ్వు ఎంత చీకట్లో ఎటువంటి సమలలో ఎటువంటి కష్టాలలో కూడా ధైర్యంగా వెళ్ళిపోతా ఇట్లా షేక్ పెద్ద ఉపద్రం వచ్చినా నువ్వు అవి నీ మీద పొర్లి పారిన నువ్వు చెడియవు భయపడవు వనకవు వణికి ధైర్యంగా స్థిరంగా నిలబడతావు అన్నట్టు కాబట్టి నాలుగో వచనంలో ఆయన ఏమంటుండంటే నా పరిపక్వ దినములలో అంటే యవన కాలం ఇంగ్లీష్లోతే అట్లనే ఉంది పరిపక్వ దినం అంటే ఫలించే దినం యవన దశలనే ఫలిస్తారు వృద్ధాప్యంలో ఫలించరు కానీ ఆయన వాక్యం ప్రకారంగా కీర్తన గ్రంథం మధురధ్యాయంలో చూస్తే వృద్ధాకాలంలో నువ్వు ఫలిస్తావు అనుమానించకు నా వయసు అయిపోతుంది కదా నా జీవితంలో ఇంకేం ఫలం ఉంటుంది అని మీరు మీరు అనుమానించి వాటిని పోగొట్టుకున్నారు పరిపక్వ దినములు అంటే యవన కాలం పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండినలో ఎంత మేలు మృతాప్యంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటుండడు నేను యవనుగా ఉన్న కాలంలో ఆ దినాలలో ఉన్నట్లు ఉంటే ఎంత మేలు ఏమంటుంటే ఏం ఎందుకు అప్పుడు దేవుని రహస్యము నా గుడన్నకు పైగా ఉండేను ఇది మీ కారణంగా ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఇది ఆయన యువన కాలంలో ఎందుకు పరిపక్వం ఎందుకు ఫలించండు అంటే ఇక్కడ వాక్యం ఉంది దేవుని రహస్యము నా గుడారం నాకు పైగా ఉండేను చెప్పండి ఈ లోకంలో గుడారం ఏంటి చెప్పండి మీ శరీరమే మీ జీవమే గుడారం కాబట్టి దేవుని రహస్యము ఎక్కడ ఉంది ఇక్కడ చూడండి నా గుడారం పైగా ఉండదు అంటే ఆయన జీవితం మీద ఉంది ఆయన శరీరం మీద కూడా ఉంది ఆయన ఆత్మలో ఉంది అన్న విషయాన్ని సాక్షమిస్తాను ఇక్కడ దేవుని రహస్యాలు నాకు ఎప్పుడో బయలుపరచబడ్డాయి మోసకంటే ముందే ఆది కాండం రాయక ముందే యోగుకి దేవుని రహస్యాలు బయలుపరచబడ్డాయి మనకు కూడా ఎన్నో దేవుడు ఎవరు చూడలేని విధానంగా ఏ టీవీ ప్రోగ్రామ్స్లో ఏ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్లో ఏ పుస్తకాలు లేని విధానంగా చూపించాడు దేవుడి రహస్యాలు మనల్ని ఎంతగా ప్రేమించండి చూడండి మనంగా మనం కాదని ప్రేమించింది మొదట మనల్ని ప్రేమించింది అన్ని రహస్యాలు మనకు చూపించే ఎవరు చూడలేని విధానంగా నాకైతే అమోఘం అనిపిస్తుంది ఎన్ని రహస్యాలు జకర ఎన్ని రహస్యాలు చూపించుండే దేవుడు ఏ పుస్తకాలు లేవు ఈరోజు కూడా వెతుకుతాయి నేను చూస్తా ఉంటాను పుస్తకాలలో ఎవరికి బయలుపరచలేదు ఎవరి ఇంట్లో వాడు చిక్కబడతాడు అది అక్కడ చూసినాం జకర గ్రంథంలో ఆయన ఎవరి కాలం ఎట్లా ఉండే అనే ఆయననేది అక్కడ దీర్ఘంగా విశదీకరిస్తున్నాడు బహు ఆశ్చర్యంగా ఉంది అది చూసినప్పుడు అల్లా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చెలించలేదు ఎటువంటి చీకటి కాలంలో కూడా ఆయన ధైర్యంగా వెళ్ళిపోయింది చెప్పండి పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి ఉన్నది చీకటి కాలం కాదంట్రా ఈ వైరస్ కాలం అది చీకటిలో సంచరించే తెగులు కాదా అది మళ్ళీ అటువంటి టైంలో దేవుడు నిన్ను నడిపించుంటా లేదా యోగు దాని గురించి సాక్షిస్తాడు భయంకరమైన చీకటిలో ఆయన ధైర్యంగా నడిచిండట తిరుగులాడి అంట తిరుగులాడుచుంటున్నా అంటే ఇటు అటు పోయిన చీకటిలో మనం కూడా పోయినాం కదా ఆ వైరస్ టైంలో ఇటు అటు పోయినాం అది మనల్ని ముట్టలేకపోయింది ఎందుకో తెలుసా ఆయన వెలుగు తల మీద ఉంది కాబట్టి అది ప్రకాశింపజేసింది కాబట్టి మనలో కాబట్టి ఇంకోటి ఆశ్చర్యం దేవుని రహస్యములు మన శరీరంలో కూడా ఉంటే అని జ్ఞాపకం చేస్తాడు అందుకు నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మ ఏకం కావాలా అది నేను రెండు వారాల క్రితం నుంచి జ్ఞాపకం చేస్తున్నా మీకు మీ ప్రాణము మీ శరీరము మీ ఆత్మ పర్ఫెక్ట్గా కలిసిపోవాల అది అసలైన సీక్రెట్ ఎందుకంటే అటువంటి పర్ఫెక్షన్లోనే సంపూర్ణంగా కలిస్తనే కానీ దేవుడి రహస్యాలు నీ మీద ఉండవు యోగుకునే ఆయన చెప్తాడు సాక్ష్యం మనం వీటన్నిటిని ఆల్రెడీ చూసినాము ఈరోజు మరి విశేషంగా చూస్తున్నాం అంతే తేడా కాబట్టి దేవుని రహస్యము నా గుడారాం నాకు పైగా ఉండేనో ఎవరు కూడా ఒక్క చర్చ నా కొరకు నేను చర్చ కట్టుకోలేం కదా నా గుడారాం చెప్తే నాకొక్కనికే చర్చ అని పెట్టుకుంటా ప్రజల చర్చ ఉంటుంది ఒకవేళ గుడారాం ఇది ఆయన గుడారం గురించి మాట్లాడుతుంట ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నాడు ఆయన జీవితంలో దేవుని రహస్యం ఉన్నది ఆ రహస్యం మీకు అర్థం కావాలి నేను చూపించేస్తాను చోటు ఆయన నోట్ల నుంచి ఐదో వర్షాలు చెప్తున్నాడు ఇప్పుడు సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉండేను ఆయన తోడై ఉన్నాడు చూడండి అంటే దేవుడు నీతో పాటు ఉండగలడు అనే విషయం జ్ఞాపం చేస్తున్నాడు నాకు ఇదొకటి చాలా కాలం కింద ఒక డౌట్ ఉండే అంత గొప్ప దేవుడు నా ఒక్కరితో పాటు ఉండగలడా అంత గొప్ప దేవుడు ఇటువంటి దేవుడు ఒక్కడు లేడు కదా తను దీర్ఘంగా ఇంత జ్ఞానాన్ని మనకి అక్కడ భద్రపరిచింది మన అటువంటి దేవుడు ఒక్కడనిపించాడు మళ్ళీ అటువంటి గొప్ప దేవుడు నా ఒక్కరికి పరిమితి కాగలడా ఆయనది నాకు ఎప్పుడు డౌట్ ఉండేది నేను ఆయన ఆహ్వానిస్తే నా ఒక్క దగ్గర వచ్చి ఉండగలడా అంటే కొంచెసాల అనుమానం వచ్చేది నేను ఇవ్వండి నా దగ్గరికి ఎందుకు రావాల నా ఒక్కడికి నా ఒక్కనికి అంత స్పెషల్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంత గొప్ప దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా ఈ క్షణంలో ఐదవ వర్షంలో చూస్తున్నాం సర్వశక్తుడు ఇంకా నాకు తోడ ఉండను నా పిల్లలు నా చుట్టూ ఉండేరి ఆయన క్షేమ జ్ఞాపకం చేసుకుంటున్నాడు వదనాలు చెప్తాడు దేవునికి ఏ సుప్రభు నీకు సర్వశక్తుడు కదా నా ఇంకను నాకు తోడేయండి నా పిల్లలు నా చుట్టూ ఉంటే ఆరో వచ్చి నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడిను ఇంగ్లీష్ అట్లా లేనే లేదు మొత్తానికే తేడా ఉంది ఇంగ్లీష్లో ఇంగ్లీష్ చదువుతాను ఎందుకంటే ఆ ఇంగ్లీష్ చదివినాక నాకు ఆశ్చర్యం ఉంది ఏది తెలుగు ఎట్లుందని ఆరో వచనంలో మొత్తానికే బిల్కుల్ అలాగ చెప్తాం ఆరో వచనం నేను చదువుతాను ఇంగ్లీష్ వెన్ మై స్టెప్స్ వర్ బేస్ విత్ బటర్ తెలుగులో మటుకు టోటల్లీ డిఫరెంట్గా ఉంది నేను పెట్టిన అడుగు వెళ్ళాను నీతిలో కానీ ఇంగ్లీష్లో ఏముంది తెలుసా నా అడుగులు ఇంగ్లీష్ లో చదువుతాను వెన్ మై స్టెప్స్ వర్ బేస్డ్ విత్ బటర్ అంటే నా అడుగులు బటర్ అంటే నీకు తెలుసు కదా విన్నా కానీ ఇక్కడ తెలుగులో నెయ్యి అని ఉంది ఇంగ్లీష్లో బటర్ అని అంటే నెయ్యి కంటే ముందు ఉండేది బటర్ అంటే వెన్న వెన్నను కాస్తే నెయ్యి అవుతుంది కదా అయితే ఈ వ్యక్తి చెప్తున్నాడు నా అడుకులు వెన్నతో స్నానం చేయబడిందట కష్టతరంగా ఉంది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా అంటే ఆయన ఎంతగా ఆశ్చర్యదింపబడేట్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వెన్నతో లేక నెయ్యితో ఆయన అడుగులు స్నానం చేయబడి అనేది ఇంగ్లీష్లో మనం చూస్తే తెలుగులో లేదు కానీ నేతిలో కాలు పెట్టినట్లు ఉంది కదా తెలుగులో చదివినప్పుడు మటు నేను పెట్టిన అడుగు వెళ్ళిన నేతిలో పడేను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారాను చాలా ఆశ్చర్యంగా ఉంది వాక్యం అంటే ఎట్లా ఆయన ఆశ్చర్యంపబడినది జ్ఞాపకం చేయబడుతుంది బండ అంటే తెలుసు మీకు బండలకి నూనె వస్తుంది అక్కడికన్నా సరే ఓ రీతిగా చెప్పాలంటే ఈ డిజిల్ ఇవన్నీ సముద్రంలోకి వెళ్ళి బయటకు వస్తాయి సముద్రంలో డ్రిల్లింగ్ చేసి బయటికి తీసుకొస్తారు దాన్ని కానీ ఇది అది కాదు కదా అక్కడ ఏముందంటే బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారాను మనకు తెలుసు బండ నుండి నీళ్లు బయలుదేరుతాయని ఆ బండ క్రీస్తే అని మనకు తెలుసు కానీ ఇక్కడ ఏముంది తెలుసా బండ నుండి నా నిమిత్తము ప్రవాహంగా పారిన అంటే రెండు విధాలుగా అర్థం చేసుకోవాలా ఎటువంటి కష్టం నుంచైనా నాకే లాభం కావాల ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా నాకే లాభం జరుగుతుంది అటువంటి టఫ్ టైమ్స్ రాక్ అంటే బండ అంటే కఠినమైన సమస్య కఠినమైన కాలాలలో కూడా నాకే ఆయిల్ అది నూనె అంటే అంతగా అభిషేకింపబడ్డవాడు అన్న విషయాన్ని ఇది జ్ఞాపకం చేయబడుతుంది అంటే అక్కడ ఇంకే కొ లేదు యోగు జీవితంలో ఏ కొవ లేదు ఎందుకు అంటే దేవుడు తనకి వెలుగుగా ఉన్నాడు దేవుడి రహస్యం జరిగింది ఈ రహస్యమైన నేర్చుకున్నాడు బాగా అర్థం ఎప్పుడైతే ఈ రహస్యం నీకు బయలుపరచబడుతుందో నీ జీవితంలో ఓపెన్ అయిపోతాయి నేను చెప్తున్నా ఫ్రాంక్ ఈ సంవత్సరం నుంచి మీరు చూడాలి అవన్నీ కార్యాలు ఇంతవరకు ఆగిపోయిన ఆశ్రదన్ని మీ జీవితానికి రావాలంటే ఈ ఒక్క వాక్య నిరసన నుంచి నేర్చుకోండి పాటించడం మనం వినే వినేవాళ్ళం కాదు రేపటి నుంచి ఇది పాటించాలా అని నేర్చుకోవాలి అందుకే నేను కూడా దీన్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలా నేను ఎక్కడ ప్రాక్టీస్ చేసిన నేను ప్రాక్టీస్ చేయకపోతే చెప్పలేను కాబట్టి నేను ఎట్లా ప్రాక్టీస్ చేసినానో అది చెప్తా కూడా నేను మీకు నేనేదో నా గురించి గొప్పగా డబ్బా కొట్టుకోవడం మనకు కాదు కానీ నేను ఏ రీతిగా ఈ వాక్యాలు గత ముప్పై సంవత్సరాల ప్రాక్టీస్ చేసినో అది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎందుకంటే నేను కొత్తగా నేర్చుకుని కొత్తగా చెప్తుంది కాదు ఇవన్నీ నేను పాటించడం కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఇప్పుడు చూడండి నేను పెట్టిన అడుగిల్లా నేతిలో పడిన నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారాను ఇది నా అనుభవం కూడా నేను చెప్తున్నాను ఏడవ వచనంలో పట్టణపు గుమంకు నేను వెళ్ళినప్పుడు ఈ విషయం ఎవరన్నా ధ్యానించారా పట్టణపు గుమ్మనకు నేను వెళ్ళినప్పుడు అంటే ఎవడన్నా ఇంగ్లీష్ లో చాలా డిఫరెంట్గా ఉంది ఇది అందుకే తెలుగులో చాలా వేరే రూపకం ఇంగ్లీష్ లో ఏముందంటే ఏడు వర్షంలో వెన్ ఐ వెంట్ అవుట్ టు ద సిటీ గేట్ అని అంటే నేను సిటీ గేట్ కి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అంటే సిటీలోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు అన్నట్టు ఇంగ్లీష్ లో తెలుగులో మాటకి ఏముందంటే పట్టణపు గుమ్మమ్మకు నేను వెళ్ళినప్పుడు అంటే పట్టణపు దగ్గర ఎంట్రన్స్ అంటాం గుమ్మమ్ అంటే అది స్టార్టింగ్ గేట్ అన్నట్టు దాని దగ్గరికి వెళ్ళినట్టు అంటే ఈయన పట్టణంలో నుంచి ఫస్ట్ దానికి గుమ్మమ్మ దానికి వెళ్తున్నాడు ఇది బాగా తీసుకోవాలంటే ఆయనకి తెలుసు ఆ గుమ్మం ఇక్కడ ఉందనేది వైవలంతట్లో మనం చూస్తాము గుమ్మము మన ప్రభుకి సదృష్టం ఆయననే ద్వారం గొర్రెల ద్వారం అంటే ఎంట్రెన్స్ అయిననే గేట్ పట్లోకానికి గేట్ అయిననే నా ద్వారా తప్ప ఎవడు అక్కడికి రాలేదు తండ్రి ఎదురు కాబట్టి ఈ పట్టణము దేనికి సంబంధించింది అన్నప్పుడు అది ప్రకృతి సహజమైన పట్టణం ఈ లోకంలో దాని తర్వాత ఆత్మీయ చేస్తే పర్లోకపు పట్టణం దానికి గుమ్మము మన ప్రభు అయితే యోగి ఏమంటుండంటే నేను ఆ గుమ్మానికి వెళ్ళిన పట్టణంలో నుంచి అట్లా ఆ గుమ్మా దినప్పుడు ఏం జరిగిందని చెప్తుండ రాజవీధులలో నా పీఠము సిద్ధపరచుకొని ఉన్నప్పుడు ఆయన పట్టణం నుంచి గేటు దగ్గర పోతున్నాడు కాబట్టి ఆయనకి ఫుల్ కంట్రోల్ ఉంది అన్నట్టు గేట్ దగ్గర పోతాడో వానికి కంట్రోల్ ఉంటుంది అప్పుడు వాడు రాజవీధులలో ఆ పీఠం తన సింహాసనం వేసుకుంటాడు వేసుకొని కూర్చుంటాడు సిద్ధపరుచుకుంటాడు అది మనం నువ్వు ఎక్కడ పోయినా గాని ఈ గుమ్మం నీకు కలిగినప్పుడు నువ్వు మీ గుమ్మం వాకింగ్ కూడా జ్ఞాపకం చేస్తుంది గుమ్మం లానా అంటది నీ తలలు ఎత్తుకోండి అంటది కాబట్టి ఏసులో బిడ్డలం మనం కూడా గుమ్మాలకు సాదృశ్యంగా ఉన్నాం బట్ పట్టణపు గుమ్మంకు నువ్వు వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠం అని చెప్తున్నాడు ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటుండే ఒక్కొక్కడు నేను పట్టణపు నుంచి పోయి ఆ గుమ్మం దగ్గర పోయి అక్కడ నేను గేట్ గేట్ దగ్గర నా సింహాసనం వేసుకున్నాడు నా పీఠం వేసుకున్నాను అది జ్ఞాపకం తీసుకుంటుంది దాని తర్వాత ఎనిమిదవ వర్షంలో చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ యవనులు నన్ను చూచి దాగుకొనిది అసలు ఈయన ఏమంటున్నాడు పరిపక్వపు దినాలలో నేను అట్లున్నా అంటున్నాడు అంటే ఆయన యవన కాలంలో తగ్గిన యవనలు చూసి నేను దాక్కున్నాడట ఎనిమిదవ ఇది చాలా ఆశ్చర్యంగా ఈ యవనస్తుడు యోబు వంటి యవనస్థుడు ఎటువంటి యవనస్తుడు అనేది ఇప్పుడు నువ్వు ఆయన యవన కాలంలో ఆయన ఎంతగా ఉన్నత స్థితికి ఎదిగిండు దేవుని వెలుగుగా పొందుకున్నాడు దేవుని రహస్యాలు ఆయన శరీరం మీద ఉన్నాయి కాబట్టి యవనులు ఆయనను చూచి దాక్కున్నారంట అంటే యవనులకే ఈయన భయస్థుడులా కనిపిస్తున్నాడు ఈయన కానీ తక్కిన యవనస్తులకి భయం హాడలన్నట్టు తెరలన్నట్టు దాని చూడండి ముసలివారు లేచి నిలబడ్డారు ఒక యవనునికి ముసలివారు లేచి నిలవడం ఏమన్నా ఊహించండి ఎటువంటి యవన చరిత్ర యోగు ఎట్లా గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప యోబు వస్తుందంటే నిలబడడం అంటే సామాన్యమైన మనిషి కాదు ఈయన యోగు నీకైంది నీ జీవితంలో ఎప్పుడన్నా జరిగినాయవి నువ్వు పోయి మంది నిలబడతారా నువ్వు నువ్వు రాగానే అంత నిలబడతారా నేను అనేది ఏంటంటే వాళ్ళు నిలబడాలని నువ్వు తయారు కావద్దు నువ్వు తయారైనా కాబట్టి వాళ్ళు అట్లా అర్థం చేసుకోండి నీకు సేవ అట్లా నువ్వు అట్లా తయారు కావాలా అప్పుడే యవనస్తులు గాని వృద్ధులు కాని అది ఎంత గొప్ప వ్యక్తి వచ్చిండో మా దగ్గర కానీ గజ మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది చూడండి అక్కడ తొమ్మిదవ వచనంలో అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చేయి వేసుకునేది యోపుకు సంబంధించింది అధికారులు అంటే గవర్నమెంట్ ఆఫీషల్స్ పెద్ద పెద్ద మినిస్టర్స్ సివిల్ సర్వెన్స్ అంటారు కలెక్టర్లు అటువంటి అధికారులు అంటారు సెక్రటరీస్ వీళ్ళంతా అధికారులు వాళ్ళంట మాట్లాడకుండా నోటు మీద చేసుకున్నారంట ఏం మాట్లాడితే ఎక్కడ ఇచ్చబోతుందో అని ఏముంది ఇంత జ్ఞానం ఉన్నవి ప్రధానులు మాట్లాడక ఊరికొని ప్రధానులు అంటే వీళ్ళు మినిస్టర్స్ అన్నట్టు ఎలక్ట్ర మినిస్టర్స్ ఇంగ్లీష్ లో ప్రిన్సెస్ అని అంటే రాజకుమారులు రాజులు రాజుల లాంటి వాళ్ళు ఈయన మాట్లాడకుండా ఊరుకున్నారంట ఇజది పోతుంది అంటే ఈయన దగ్గర ఎంత జ్ఞానం ఉందో ఊహించుకోండి తర్వాత వారి నాలుక వారి అంగిలికి అంటుకోనో అంటే అది వారి నాలుక భయపడిపోయింది అన్నట్టు నన్ను అటువంటి వాడు ఎవరు చెప్పండి బైబిల్లో ఒకటిగా అనిపించాడు కదా సొలమున్ కూడా ఎట్లా లేడు సొలమన్ గురించే చెప్తాది ఎక్కువ జ్ఞానం అన్నవాడుగా మీకు తెలుసు యోగలో పాపం మనం చేయడం ఎందుకంటే తన తరంలో నిందరహితులుగా నీతిమంతులుగా జీవించినట్లు సాక్ష్యం పొందిండీ కానీ సొలమున్ అట్లా లేకపోయాయి కదా దావిదట్లేకపోయా కదా వారి నాలుక వారి అంగిటికి ఎందుకు అంటుకున్నది అంటే వణికిపోయినట్టు ప్రధానం కూడా నేను వస్తున్నాడు అంటే ఇప్పుడు రండి పదకొండవ స్టంలో నా సంగతి చెవిని ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను కాబట్టి నా సంగతి అంటే నేను చెప్పే రహస్యాలు నేను చెప్పే ఆ దేవుని యొక్క మర్మాలు అని చెప్తుండే యోగం నేను మాట్లాడితే ఎవడు కనివీనియర్ గానే విషయాలు మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు నా సంగతి చెవిని బడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతులుగా ఎంచను ఇంగ్లీష్లో అట్లా ఇంగ్లీష్ లో ఏముందంటే ఎవరైతే విన్నాడో వాడి చెవులు నన్ను ఆశ్రయించలేని వాక్యం అందుకే మనం తెలుగు ఇంగ్లీష్ తెలుగు రెండు చెక్ చేసుకుంటా ఉంటాం ఎవరైతే ఈ వాక్యాలు విన్నారో వారి చెవులు నన్ను ఆశ్రదించను అని ఆయన చెప్తున్న ఇంగ్లీష్ లో నేను కంటబడిన ప్రతి నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చాను ఇంత మంచి పేరు పొందుకున్న చూడండి ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు ఆయన సీక్రెట్ నేను ఎట్లా ఈ స్థితి పొందుకున్నాను నేను దేశంలో ధనికునిగా ఎట్లా తరలి దేశంలో అందరికంటే ధనికుడు కదా యోగు మొదట ధ్యానం ధ్యానిస్తాం యోగు గ్రంథంలో తర్వాత చూడండి ఆయన దగ్గర ఉన్నంత ఆస్తి ఎవ్వని తెరలేదు ఆయన దగ్గర ఉన్న పలుకువాడు ఎవరు తెరలేదు ఆయన దగ్గర ఉన్నంత ఆ యొక్క పశువులు లేదు ఆయన దగ్గర ఉన్నంత ధనం ఎవరు తెరలేదు ఆయన దగ్గర ఉన్నంత ప్రఖ్యాతి ఎవరిని తెరలేదు ఆయన దగ్గరంత జ్ఞానము ఏమైంది దగ్గర లేదు ఎందుకు అంటే ఆయనే చెప్తుంది ఇప్పుడు నేను ఎట్లా సంపాదించుకున్నాను ఇప్పుడు మీరు దీన్ని పాటించండి ఈ సంవత్సరము మీరు కూడా ఎట్లా తయారవుతారు చూడండి పన్నెండు విషయాలు చెప్తుండీ ఎట్లా పొందుకున్నా ఎట్లైనగా ఏనైనాగా నేను ఎట్లా ఈ రూపాకంగా దేవుని మర్మాలు తెలుసుకోగలిగిన ఏ రీతిగా మనుషులు భయపడతారు నేను కూర్చుంటే నిలబడతారు యోనస్ ఎందుకు దాచుకుంటారు లీడర్స్ ఎందుకు నోరు నేను వచ్చి నిలబడ్డానంటే అక్కడ చెప్తుండే ఎట్లా అనగా దీనులను బాగా దీనులంటే దీనులు అంటే దీనులను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించి తిని ఫస్ట్ సీక్రెట్ నేను మీకు చెప్తాను ఇది చెప్పిన నేను చాలా సమస్యల నుంచే ఇప్పుడు చెప్తున్నా ఇది ఈ సమస్య మీరు చేయాల్సిన సేవ దీనులను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నువ్వు విడిపించాలి ఇట్లా చేస్తేనే గాని నువ్వు ధనికునివి కాలేవు నువ్వు ఐశ్వర్యవంతునివి కాలేవు నీకు దేవుని మర్మాలు బయలుపరచబడు నీ శరీరం మీద ఆయన రహస్యాలు ఉండవు ఆయన మర్మములు ఉండవు నిన్ను చూస్తే మనుషులు భయపడరు నువ్వు స్పెషల్ గా జీవించలేవు చీకటిలో నువ్వు నీకు ఎటువంటి హాని కలిగేవి చీకటి నేను న్యూస్ పరిగెత్తాలి వృత్తి నన్ను న్యూస్ పరిగెత్తాలి వెంకటాది నీ శత్రువునుంది వాక్యంలో మరణం నీ శత్రువునుంది పాయింట్ వన్ ఏంటంటే మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని అంటే మొరపెట్టిన దీనులు అంటే పేదవాళ్ళు పేదవాళ్ళు ఎప్పుడు మొరపెడుతుంటారు ప్రభు నన్ను బాగు చేయబ్రవ్వా నా భవిష్యత్తు నా జీవితాన్ని మార్చు ప్రభు అయితే పేదవాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొని రావాలంటే చేయగలవా ఎవరికన్నా దాము నేను ఏదో రొచ్చగొట్టినట్లు మాట్లాడతలేను కానీ ఈ విషయం అర్థం చేసుకోవాలా పేదవాళ్ళని మీరు ధనికులుగా చేయగలరా ఇది ఛాలెంజ్ మీ ఎందుకో తెలుసా ఒక ధనికుడే పేదవాణ్ణి విడిపించగలడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు పేదవాణి అనేసి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా పేదవాణ్ణివే నువ్వు ధనికులు అనుకున్నావు అనుకో నువ్వు పేదవాణ్ణి విడిపిస్తావు ఈ విషయం బాగా అర్థం చేసుకుంది తండ్రి వారిని అంటే అనాథల వారికి సాయం చేయగలవా యోబు తన దేశంలో అది చేసిండంట కొన్ని లక్షల మందికి చేసింటాడు లేకపోతే అంత పేరు సంపాదించుకోలేడు దేవుని తనేదిలో లోకంలో మనుషుల కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు పొందుకున్నాడు దేవుడు దాని గురించి సాక్షిమిస్తున్నాడు లేకుంటే బైబిల్లో రాకపోయేది ఈ వాక్యం ఏ వారు మూర పెడుతున్నారో దేవుని సరిధిలో పేదవాళ్ళు నేను చూడండి మీకు ఈ విషయం అర్థం కావాలంటే నేను మళ్ళీ దీర్ఘంగా మీకు చూపిస్తాను ఈ వాక్యాలు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అనేది వచనంలో పదమూడవ వచనంలో నాకు ఈ మొన్న ఆదివారం నేను కొంచెం దీర్ఘంగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు నాకు ఈ విషయం బయలుపరచబడింది ఏంటంటే నేను మీకు చెప్పేస్తాను పదమూడవ వచనంలో నచించేటకు సిద్ధమై ఉన్న వారి దేవెన నా మీదికి విధవరానుల హృదయం ను సంతోషపెట్టి ఎందుకు తెలుసా వారి భర్తలు నశించిపోతుంటే వారి భర్తలు చనిపోతే నేను విధవరాలను సంతోషపెట్టిన భర్త లేని వారికి భర్త లాగుండి నన్ను అని చెప్తున్నాడు చెప్పండి ఏ సేవకుడు చేస్తున్నాడు ఈరోజు ఏ సేవకుడు చేయలేడు అందుకు వాళ్ళు పేదవాళ్ళు సేవకులు పాస్టర్స్ ఎందుకు పేదవాళ్ళు వాళ్ళు అసాధ్యం ఇవి చేయలేకపోతున్నారు నువ్వు నిన్న వల్ల నీ పొరుగు అని ప్రేమించినప్పుడు నువ్వు ఇవి ఖచ్చితంగా తీస్తావు నువ్వు ఆ వాక్యమే పాటించలేదు నిన్ను వల్ల నీ పొరుగుని నీ ప్రేమించలేదు నీ పొరుగును మంచి సమరణ స్టోరీ ఎన్నిసార్లు చదివినా నువ్వు దాన్ని పాటించలేకపోయినావు నేనేదో వాక్యాలు చెప్తున్నా అక్కడక్కడ తిరిగి వాక్యం చెప్తున్నా అనుకుంటున్నావు కానీ నీ వల్ల ఏం జరుగుతలేదు ఎందుకంటే ఎన్ని ఆత్మల రక్షణకు చెప్పండి నువ్వు చెప్పడం వల్ల వాక్యం ఎంతమంది బాప్తిజ్ వానికి నువ్వు చెప్పిన వాక్యం అదే కదా నీ సీక్రెట్ యాసిడ్ టెస్ట్ అంటాం ఫలము ఎక్కడ వస్తుంది మనుషులు సంపూర్ణంగా వాళ్ళ జీవితాలు ప్రభుకి సమర్పించుకోవాలి కదా నువ్వు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు ఎక్కడ జరుగుతుండే నువ్వు ఎక్కడ వెళ్ళని విడిపించినా చెప్ ఎక్కడ విడిపించినా ఒకరిన విడిపించినావా యోబు కొన్ని లక్షల మందిని విడిపించిండంట అందుకు ఆయనకి సీక్రెట్స్ బయలుపరచబడ్డాయి నువ్వు చేయాలేదు ఎందుకంటే మన గ్రూప్లో చాలా మంది చేస్తాం ఇవి మనం స్పెషల్గా చెప్పుకోవడం కాదు కొన్ని వేలు వేల రూపాయలు లక్షల లక్షల్లో మనం ఖర్చు పెడతా ఉంటాం వీళ్ళ మీద పెట్టాలా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి కదా అదే సీక్రెట్ నేర్చుకున్నాడు నువ్వు దేని మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెడతావో అదే నీకు ఉంటాడు నువ్వు వీళ్ళని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి దేవుడు నీకు ధారాళంగా ఇస్తూ అది నువ్వు ఇదే ఈ రోజు కూడా ఒకటే రొట్ట తింటున్నా నేను మరి ఏం చేస్తున్నావు డబ్బులంతా కాబట్టి ఈ విషయాలు చేసుకుని ఎందుకు నీకు ఈ మర్మాలన్నీ బయలుపరుస్తాడు దేవుడు అంటే యోగు బయల్పరిచిన సీక్రెట్ ఈరోజు దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు నీ జీవితంలో ఆ ఆశీర్వదాలు చేసేయాలంటే నీ కుటుంబాలలో ఫలం రావాలంటే నీ శరీరాలు స్వస్థతపరచబడాలంటే నీ జీవితము పరిపక్వం చెందాలంటే అంటే తిరిగి యవనమంగా మారాలంటే నీటి కాలంలో ఎవరైనా ఆటబడిన చెట్టు వలె ఆకువాడక జీవితాంతం ఫలం ఇచ్చే శరీరాలుగా కావాలంటే జీవితాలు తయారు కావాలంటే ఇవి మిర్ చేయాలి ఈ ఇదే యేజ్లో చూపించిన ప్రేమ అందుకే ఎల్లు కలిసి వార్తలు చూపిస్తారు ఇది నాలుగో అధ్యాయంలో ఎట్లా మనము హితవస్త్రాన్ని ప్రకటించాలా ఇది చేయగలిగితే మనము వాక్యాన్ని ప్రకటించడమే కాదు వాక్యాన్ని పాటి పాటించడం వాళ్ళని ఎందుకంటే డబ్బు కదా పేదవాడికి ఆదరించేవాడు డబ్బు లేనివాడు పేదవాడే కదా ఒకటే చూపించేసి ఇక నేను వాక్యాన్ని ముగిస్తే మనం చాలా సేపు స్పెండ్ చేసినాం ఇంకెప్పుడైనా టైం ఉంటే నేను మరోసారి ఇవన్నీ కొన్ని ధీర్యంగా మీకు చూపిస్తాడు మనం ఎక్కడ చూస్తామంటే లూకాసు వార్త పదహార అధ్యాయము ఇరవై నాలుగవ ఇది మీరు అర్థం చేసుకుంటే చాలు లూకాసు వార్త అధ్యాయము ఇరవై నాలుగవ ఒక విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది ఈరోజు అది అర్థం చేసుకొని కొంచెం ప్రార్థనలు కూర్చున్నాక మీరు అందరి నిద్రపోండి ఇరవై నాలుగవ మనకు తెలుసు లూకాసు వార్త పదహార మన ప్రభు చెప్పిన ఉపమానాల్లో ఒక ముఖ్యమైన ఉపమానం ఏంటంటే ఈ పంతొమ్మిదవ వర్షాలు చేస్తాం ధనవంతుడు ఒకడు ఉండేను అతడు ఊద సన్నపు నార వస్త్రాలను ధరించుకొని ప్రతి దినూ బగా సుఖపడుచుండవాడు అంటే ఈ లోకంలో పట్లకపు అనుభవంలో ఉన్నవాడు అంటే సంపూర్ణంగా ఆశ్రయింపబడ్డవాడు అని అన్న విషయమే ఎందుకంటే ఇక్కడ వాక్యం చెబుతుంది ఎంతో విలువ వస్త్రాలు ఊద వస్త్రాలు ఉదా రంగం అంటే ఏందో అది ఉదారంగం అంటే ఎట్లుంటుందో ఎవరని చెప్పాలరా అది ఏం రంగు ఊదారంగు పర్పుల్లా అంటే అది వైలెట్ కలర్ అటువంటి బట్టలు వేసుకోండి అంట వైలెట్ కలర్ బట్టలు దాని తర్వాత సన్నప్పు అంటే చాలా కాస్ట్లీ ఆ రోజుల్లో గోని సంచలాగా ఉండే బట్టలు మనుషులు వేసుకుంటే పేదవాళ్ళు ధనికులు సన్నప్పు బట్టలు వేసుకునేవాళ్ళు అటువంటి బట్టలు వేసుకొని బహుగ సుఖంలో జీవించిన అయితే ఇరవై వచనంలో లాజరు అని ఒక దరిద్రుడు ఉండాను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలలో తో ఆకలి తీర్చుకుని కోరాను అంతేకాక కుక్కలు వచ్చేవాణి కురుపులు నాగాను అంటే నరక అనుభవాన్ని చూస్తున్నవాడు నీ పేదవాడు లాజర్ బైబుల్లో రెండు లాజర్స్ చూస్తున్నాం కదా మనం ఈశ్వర్కి లాజర్ పాదం ఇష్టం ఇరవై రెండవ విషయంలో వాళ్ళిద్దరు మనం చూస్తున్నాం ఆ దరిద్రుడు ఫస్ట్ దరిద్రం గురించి చెప్పబడుతుంది కదా ఇరవై రెండు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుగులటకు కొన్ని పోబడను ఈ విషయం నేను ఇంతకుముందు కూడా చెప్పినా లాక్డౌన్ లో అనుకుంటా ఎప్పుడైతే నీ ప్రాణము ఈ శరీరంలో వచ్చి చిక్కబడుతుందో తల్లి గర్భంలో ఉన్నప్పుడు అది ఎక్కడ నుంచి వచ్చిందో రూట్ మర్చిపోతుంది దానికి ఇది ఎట్లా పోవాలి పరిలోకానికి ఎందుకంటే అప్పటిలోకానికి పోవాలంటే ఒక టెస్ట్ ఉంటది ప్రతి ప్రాణానికి ఇక్కడ నేను చూపిస్తున్న వాక్యంలోనే నేను చెప్పేది ఏదో కొత్తగా ఉండదు వాక్యంలోనే ఉంటది రూట్స్ మర్చిపోతాయి ఎందుకంటే ప్రభు దరికేలా కానీ ఎప్పుడైతే శరీరాన్ని దరించుకొని ఈ వచ్చి శరీరంగా జీవించి ఈ లోకానికి అలవాటు ఆ లోకంపు రూట్ మర్చిపోతాయి తప్పిపోయిన ఆత్మ తప్పిపోయిన ప్రాణం అన్నట్టు మనమంతా మన ప్రాణాలన్నీ కానీ ఈ సత్యం కలిగించిన నువ్వు నువ్వు తప్పిపోయిన ప్రాణంలా ఉండవు నేను ఎన్నిసార్లు ఈ విషయం చెప్తా ఉంటాను ఎప్పుడైతే మన ప్రభు ఈ లోకానికి వచ్చాడో నశించిన దాన్ని వెదిగి రక్షించడం కొరకు కాబట్టి మనమంతా రక్షణ పొందిన ఇంకా మనం నశించిపోమన్నట్టు మన శరీరాన్ని విడిచిపెట్టిన మనం మటుకు ఇంకొక ఫామ్లో ఇంకొక రూపకంగానే ఉంటాం మన ప్రాణం ఆత్మ కలిసే ఉంటాయి అవి అవి ఏమీ ఉంటాయి ఒక పర్ఫెక్ట్ వంటకంలాగా అది పోయించాలి చెప్పిన రెండు మూడు వరల క్రితం అవి సెపరేట్ కావన్నట్టు రక్షణ అనుభవంలో నుంచి అ పరిపక్వం చెందిన స్థితి అంటారు సంపూర్ణంగా ఎదిగిన స్థితికి వస్తే మటుకు ఆ నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మ ఒకటే అవయం ఒకటే భాగంలాగా తలెత్తు త్రిత్వం అంటే మూడు కలిస్తే ఒకటే అని అడిగితే అట్లా అయితే అందుకని దేవదూతలు రావాల్సి వస్తుంది చూడండి ఇరవై రెండవ శ్రంలో చనిపోయి దేవదూతల చేత అబ్రాహం రొమ్మున ఆనుకున్నట్టుగా కొనిపోబడింది ఆయన ప్రాణాన్ని దూతలు పట్టుకొని పోల్సి దాని తెలియదు ప్రాణానికి ఒక్కసారి చరణ్లకి వెళ్ళి బయటకు వచ్చినాక ఎక్కడ పోలలో ఎట్లా పోలయో ఏం తెలియదు అన్నట్టు అప్పుడు దేవద్రతలు వచ్చి సాయం చేయాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి దేవుని సాధన ఉండేటోళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చి నీ ప్రాణాన్ని తీసుకొని వెళ్తారు ఈ సీక్రెట్ మీరు అర్థం చేసుకోండి రక్షింపబడ్డ వాడి గురించి ఎప్పుడు చనిపోతే మనం ఏడవం ఎందుకంటే ఈ సీక్రెట్ ఏంటంటే వాడి ప్రాణాన్ని దేవతలు జాగ్రత్తగా తీసుకొని పోతారు అయితే ఇప్పుడు చూడండి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది ఏం లేదు కదా కానీ ఈ విషయం చేసుకోండి ఈ లోకంలో పాపి చనిపోతే వారి ప్రాణాన్ని సైతాల్లో తీసుకొని పోతాయి సైతానికి దూతలు నరకానికి అది చూపిస్తాను ఇక్కడ చూడండి అప్పుడు అతడు పాతలంలో బాధపడచ్చు శరీరం లేదు కదా ఎట్లా బాధపడుతున్నాడు శరీరం ఉంటేనే కదా దానికి సూది గుచ్చితే నొప్పి కాల్తే నొప్పి నొప్పులు శరీరంలో రోగాలు మరి శరీరమే వాడికి బాధ అంటే నీ ప్రాణానికి కూడా బాధ అన్న విషయం నీ వాక్యంగా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దాని గుణగణాలు ప్రాణానికి అంటుకుంటున్నాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి శర్రం నీకు మెదడు ఉంటది మెదడు ఉంటే జ్ఞాపక శక్తి ఉంటది అవన్నీ మట్టిలో కలిసిపోయినాక నీ ప్రాణానికి జ్ఞాపక శక్తి ఉంటుందా చూడండి ఇక్కడ అప్పుడు అతడు పాతలంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజార్ ను చూచండు అబ్రాహా రొమ్మనే చెప్పాను నేను మీకు చెప్తాను ఇప్పుడు చెప్పాను అదొక లాజరును చూచి ఇప్పుడు రెండు ఇరవై నాలుగో విషయంలో అబ్రహాంను ఏమని పిలుస్తుంటు తండ్రి అని పిలుస్తున్నాడు బాగా తీసుకుని మనకైనా విశ్వాసానికి జనకుడు కదా కాబట్టి తండ్రి వైనా అని సంబోధిస్తున్నాడు నాయందు కనికర పడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ పంపుము నేను ఈ అగ్ని జ్వరంలో కేకలు వేసి చెప్పాను అంటే నరకంలో ఉంటే కూడా వాడికి జ్ఞాపక శక్తి ఉంది వాడు చూడగలుగుతున్నాడు అబ్రాహంని చూడగలుగుతున్నాడు లాజర్ చూడగలుగుతున్నాడు లాజర్ ఏమో దేవుని ఆయొక్క అబ్రాహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు ఈ విషయాలన్నీ చూస్తున్నాడు ఇప్పుడు ఏమంటుండంటే ఈ విషయం మీరు ఎప్పుడైనా ధ్యానించా ఇద్దరు ధనికులు ఈ దర్శనంలో అబ్రాహం కూడా బహు ధనికుడే ఎక్కడ ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు ఇక్కడ ఇంకొక ధనికు ఉన్నాడు ఉన్నాడు ఇద్దరు ధనికుల స్టోరీ ఎవరైనా వాక్యాలు చెప్పాలంటే బైబుల్లో ఇద్దరు ధనికుల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఒకడు అబ్రహాము ఇంకొకడు లుకసువర్త పదహారులో ఉన్న ధనికుడు ఇద్దరు ధనికులే కాబట్టి బాగా వేసుకోండి ధనవంతులు పరలోకానికి పోవడం దుర్లభం ఎందుకో మన అడుగులోనే పరలోకంలో ధనవంతుడు ఆల్రెడీ బహు విస్తారమైన ధనం కలిగిన వాడు పరలోకంలో దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాక్యం నీ ధనాన్ని నువ్వు ఏం చేసినావు కదా ముఖ్యం ఇక్కడ ఉంది ఒక ధనికుడు నర్కంలో నుంచి ఇంకొక ధనికుని అడుగుతున్నాడు ఏమని తెలుసా ఆ పేదవాణ్ణి నా దగ్గరకు పంపించి సాయపడికి ఒక ధనికుడు ఒక పేదవాని అడుతుండడు సాయం చేయమని వాడికి అవకాశం ఉన్నప్పుడు పేదవానికి సాయం చేసేయండి ఈ నీ పరిస్థితి కూడా అట్లనే ఉంది ఈరోజు నీ అంటే నేను మీ గురించి మాట్లాడతలేను సేవ జీవితంలో క్రైస్తల గురించి నువ్వు ఏ రోజు అప్పుడు లాజర్ కి సాయపడలేదు వాడికి ఏం పెట్టినా వాడు పాపం కింద పడ్డ అన్నం తింటున్నాడు ఆశ్చర్యం అది కూడా కుక్కలు వచ్చేసి తినిసే కొన్నిసార్లు ఆహారం ఇందుకు అది కూడా దొరకకపోయాడు అప్పుడు ఊహిస్తేనే నా ఒళ్ళు చెల్ ధరిస్తుంది నేను తర్వాత ఎప్పుడైనా నీకు చెప్తాను ఎందుకో ఎందుకు నాకు అది జలుదరుస్తుంది ఒళ్ళు ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న అబ్రాహం లాజ అందుకు అబ్రాహం కుమారుడానికి సంపాదిస్తున్నాడు నీవు నీ జీవిత కాలం సుఖము అనుభవించితివి ఇది క్రైస్తవత్వం సుఖానుభవం ఏషావు జీవితం ఇది ధనవంతుడు క్రైస్తవులకి సాదృశ్యంగా ఉండే రోజు సుఖానుభవాన్ని ఆశ్రయించిన ఏషాబుకి సాదృశ్యంగా ఉన్నాడు ఇష్టం వచ్చినట్లు నీకు అంటే దేవుడు నేను ఎంతగానో ఆశ్రయిస్తే నువ్వు మొత్తం దాన్ని అనుభవించిన ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇవ్వలేను నీ జీవిత కాలం అంత కష్టము అనుభవించాను అని జ్ఞాపకం చేసుకున్నాము ఎందుకంటే జ్ఞాపకం అంటే నీ ప్రాణానికి జ్ఞాపకం ఉంటుంది అంట శరణం కూడా కాబట్టి మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళందరికీ జ్ఞాపకం ఉంటాయి దాకా వహించినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది వాళ్ళు నన్ను గుర్తుపడతారా వాళ్ళని కలుసుకుంటే అంటే ఖచ్చితంగా గుర్తుపడతారు ఎందుకంటే ఈ వాక్యం ఇక్కడ ఎంత మంది రక్షణ మన పూర్వీకులు అందరూ అక్కడ ఉంటారు జ్ఞాపకం తీసుకుంటారు అవును బ్రదర్ మళ్ళీ వాళ్ళు రక్షణ కదా మేము మా తరమే రక్షణ కదా మా మా తాతలు కదా అంటే ఏం చేస్తాం దేవుని దృష్టిలో వాళ్ళు లేనప్పుడు దుఃఖపడద్దు కనీసం నిన్న రక్షించుకున్నాడు దేవుడు ఇప్పుడు చూడండి జ్ఞాపకం చేసుకో నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరంలో ఉన్నప్పుడు నీ ప్రాణము ఎట్లా ఎంజాయ్ చేసిందో తిని తాగి సుఖించిందో అది జ్ఞాపకం చేసుకోవని ప్రాణంతో మాట్లాడుతాడు దానికి శరణం లేదు మెదడు లేదు అంటే మెదడు లేకున్నా కూడా నీ ప్రాణానికి జ్ఞాపక శక్తి ఉంటది అని ఈ వాక్యం చెప్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ లోకంలో చనిపోయినాక రక్షణ వాళ్ళు ఎక్కడ మనం ఎప్పుడు ఏడవద్దు బాధపడద్దు వాళ్ళకన్నీ తెలుసు ఏం జరుగుతున్నాయి అన్నీ తెలుసు వాళ్ళకి ఈ లోకంలో ఏం జరుగుతున్నాయో వాళ్ళు చూస్తుంటారు అక్కడికి వెళ్ళి విజ్ఞాపన చేస్తుంటారు మన గురించి ప్రార్థన చేస్తుంటారు కాబట్టి మీరు విషయం ఏంటంటే నశించిపోతున్న వాడి మీద ఉన్న ఆశీర్దాలు నీ మీదికి రావాలంటే తెలుసా విధవరాళ్ళు తల్లి భర్తలు పొగట్టుకున్న వారు వారికి నువ్వు సహాయపడలా అప్పుడు వారి భర్తల మీద ఉన్న ఆశ్రదం నీ మీదకి వస్తుంది ఈ సీక్రెట్ నీకు అర్థమైతే నేను వాక్యం ముగిస్తే రోజు మీద ఎన్ని ఆశీర్వాదాలున్నాయో వాళ్ళు దాన్ని వాడకలేకపోయినారు అయితే ప్రభుత్వ దీన్ని నేను ఎట్లా అర్థం చేసుకున్నానైనా అని ఆదివారం నేను ట్రై చేస్తే దేవుడు సీక్రెట్ ఎంతో మంది పాస్టర్స్ చనిపోయినారు కోవిడ్ కి మరి వాళ్ళ భార్యలు ఏం చేస్తారు పాపం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు పాపం నువ్వు వారికి ఇప్పుడు సహాయ కొడుగు ఉంటావు సహాయకరాలుగా ఉంటావు నీకు ఎక్కడ దొరికితే వాళ్ళు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించండి ఆదరించండి వీలైతే ఒక బస్తా బియ్యం వేసిపోండి ఒక కుటుంబంలో కనీసం ఒక వన్ మంత్ తింటారు అన్నా ఎంతో మంది మాస్టర్ పిల్లలు రోడ్ల మీద ఉన్నారు ఈరోజు నా దాన్ని దేవుడు చాలా మంది నేనైతే లాక్డౌన్ లో కొంతమంది మాస్టర్స్ కి సపోర్ట్ ఇవ్ ఎందుకంటే ఆ ప్రేరేపణ నాకు కాబట్టి నాకు సరిగ్గా సాలరీస్ లేకున్నా నేను వాళ్ళని సపోర్ట్ చేయగలిగాను ఎందుకంటే నేను అట్లా అలవాటు చేసుకున్న నా శరీరాన్ని దాన్ని ఎక్కువ నేను పోషించనే పోషించాను నెక్స్ట్ లెవెల్ సేవ ఒక దేవుడు నేను ఇవి మీరు అర్థం చేసుకోండి ఆ రీతిగా మీరు మీ శరీరాలను ట్రైనింగ్ చేసుకుంటే మీరు ఎన్ని రోజులను ఉపవాసం ఉండగలరు ఒక వంద రోజులు ఉపాసం ఉండగలరు ఇటువంటి స్థితిలో మీరు ఖచ్చితంగా పర్లో గొప్ప దర్శనాలు మీరు ఈ మర్మాలన్నీ మీ జీవితాలకి అన్ని రిలీజ్ అయిపోతూ ఉంటాయి మీరు ప్రార్థన చేస్తే ఇన్స్టెంట్ గా అద్భుతాలు జరగాల్సిందే కాబట్టి అబ్రహా రొమ్ము అనేది ఒక స్థలం అక్కడ ప్రతి ప్రాణానికి తిరిగి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఆ ట్రైనింగ్ ఏంది అదే పర అంటే అది పరలోకం కాదు అదొక టెంపరీ ప్లే ప్లేస్ అక్కడ ఈ ఆత్మలకన్నిటికీ పరలోకానికి ఎట్లా పోవాలా అక్కడ ఎట్లా దేవతలతో పాటు కలిసి జీవించాలా అన్న ట్రైనింగ్ ఇస్తారు అన్నట్టు దేవుని భక్తులు అది నేను ఇప్పుడు చెప్పాను ఇంకటి మొత్తం కన్ఫ్యూజన్ వెళ్ళిపోతారు మీరు కటి సత్యనారథం చేసుకోండి యోగం ఎంత జ్ఞానవంతుడు ఆయన ఎందుకంత జ్ఞానవంతుడు ఆయన ఎందుకు అంత ఆయన ఎందుకు అంత మంచి పేరు పొందుకున్నాడు రాజులే ఆయన ముందు నోరు మూసుకున్నారంట వారి నాలుక అంగీట అంటుకోపోయింది అంట అంటే ఏం రోగం వచ్చిందాకి ఎందుకు అట్లా అద్భుతమైన కరమైన జీవితం ఆయన ఆయనే చెప్తున్నాడు ఇందాక మీకు ఎక్కడ పన్నెండవ వచనంలో ఏలా అంటే ఏ కారణం చేత ఎందుకు అనగా ఆయన చేసిన సేవ అది అంటే ఆయన ఒక యాజకుండా సేవ చేసి మొరపెట్టిన దీనులను విడిదిపించిండే దీనులు అంటే పేదవాళ్ళు అంటే పేదరికంలో ఉన్నవాళ్ళు పేదరికంలో ఉన్న వారిని ధనవంతులు చేసిండు నువ్వు చేయగలవా ఎందుకంటే ఆశీర్వాదం పొందిన వాడే ఇతరులను అంటే నువ్వు ధని గుణయితేనే కదా వేరే వాడిని నా దగ్గర ఏముంది బగలనుకుంటే నీ లోకం అట్లనే ఉండిపోతుంది నీ లైఫ్ కాబట్టి నువ్వు ఇచ్చి అడిగిన వాళ్ళకందరికి ఇచ్చినావు ఎందుకు ఏడుస్తున్నావు నేను అట్లా ఎన్నో వేలు వేలు అది తెలియదు ఇంట్లో కానీ ఇక్కడ ఏం పొద్దు పెట్టాను కదా ఇంట్లో కూడా సంపూర్ణంగా ఇస్తాను పిల్లల పోషణ కుటుంబానికి సంబంధించిన పోషణంతా నువ్వు ఇవ్వాల్సిందే అవి కాగా నీ యాజకత్వం ఎటువంటిది ఇచ్చే యాజకత్వం అనిసార్లు చెప్పింది కాబట్టి అటువంటి సేవలు ఉండగలవు తెలియగాలి విశేషమైన అద్భుతాలు నువ్వు చూడలేవు లైఫ్ లో నీ సేవలు అటువంటి సేవల జీవితానికి దేవుణ్ణి నడిపించాలని నేను ప్రార్థిస్తే కళ్ళు మూసుకొని తండ్రి మీ పదనాన్ని అయినా ప్రభువా లేవి క్రమం నుంచి మెల్కీ సెతిక క్రమానికి నడిపించినారు మీరు అది మీరు మాకు లాక్డౌన్ లో బయలుపర్చినారు నైనా కానీ మేము తెలియకనే మెల్కీ క్రమంలో ఉన్నాం నుంచి కానీ లాక్డౌన్ లో దాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తారు ఎందుకంటే ఆ క్రమంలో సంపూర్ణంగా మేము ఉండగలిగితేనే గాని విశేషమైన సేవ చేయలేము అవును నేను విశేషమైన సేవ చేయాలనే ఆశ ప్రభావ విధంగా చూడాలా ఎవరు చెప్పని విధంగా చెప్పాలా ఎవరు నడిపింపని విధంగా నడిపించాలా అది మేము ఏర్పరచుకునే ఆశనైనా యూబు నడిపించినప్పుడు పేదవాళ్ళని విడిపించినప్పుడు విధానాలకి సంతోషం కల్పించిన ప్రభు వారి భర్తల మీద ఉన్న ఆశ్రదలు చనిపోతున్నప్పుడు అవి ఇతని మీదకి వచ్చినప్పుడు ఆ సీక్రెట్ అయినా నేర్చుకున్న ప్రభావం ఈ లోకంలో దనికుని కావాలంటే ఈ లోకంలో ఆత్మీయంగా ఎదగాలంటే ఈ లోకంలో ప్రతి విషయంలో అభివృద్ధి చెందాలంటే పోతున్న వారి ఆశ్రదాలు మా మీదకి రావాలా వస్తేనే మేము ఈ లోకంలో ఇతరులని విడిపించలేము బద్దీకట్లు తెంపాలా దీనులని ఆదరించాలి గుడ్డి వారికి చూపు చూపించాలి ఏ సరే మీరు ఈ లోకంలో మాకు తిరిగి జ్ఞాపకం చేసినారు యోగం అది ఆల్రెడీ చేసిండు వాక్యం తెలవకముందే వాక్యం తెలిసినా మేమే చేయలేదు ఎంతకాలం క్షమించండి ఇక మిదట ఆ రీతిగా ఆచరించే బిడ్డలుగా తయారు చేయమని తండ్రి ఆమెన్ మన పరమైన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడేండును గనక అదే బ్రదర్ ప్లేస్ అందరికీ ప్లేస్టర్ ప్లేస్ ప్లేస్ అందరికీ